కాబట్టి అనుభవము నాకు మూలములో ఉంది చైతన్యం ఉంటుంది దాన్నే సాక్షి అని కూడా అంటారు కాబట్టి మీ స్వరూపం ఏమిటో తెలుసిన జాగ్రత్ పురుషుడు మీరు కాదు సాక్షి మీరు స్వప్న పురుషుడు మీరు స్వప్న సాక్షి మీరు దీంట్లో స్వప్న పురుషుడు కాదు అని తెలుసుకోవడం తేలిక ఎందుకని స్వప్నంలో మీరు ముష్టి గడు బిచ్చగాడు స్వప్నం పోయింది ఇప్పుడు నేను బిచ్చగాడు అనుకుంటాడా అనుకోను నేను బిచ్చగాడు కాను అనుకుంటాడు అవునండి అయితే నేను బిచ్చగాడు అని అనుకుంటాడా నేను బిచ్చగాడు కాను అనుకుంటాడు ఎలా అయితే స్వప్నంలో బిచ్చగాడుగా ఉంది స్వప్నం నుంచి నేను బిచ్చగాడను కాను అని తెలుసుకున్నాడు మరి జాగ్రత్తలో కూడా అలాగే తెలుసుకోవాలి జాగ్రత్తలో నేను గృహస్థుడను అని అనుకునే జాగ్రత్తలు అనుభవానికి వచ్చే నేను గృహస్థుడను అనే అనుభవము తప్పు తెలుసుకోవాలా చాలా తెలుసుకోవాలి కాబట్టి నా స్వరూపం ఏమిటంటే జాగ్రత్తపురుషులను నేను కాను స్వప్న పురుషులను నేను కాను ఏమీ లేకుండా శూన్యము శిశుక్తి అది కూడా నేను కాను ఈ మూడేటిని తెలుసుకుంటూ ఉండే చైతన్యమే అవును ఎదుక మరుపు అవును బాగా చెప్తాను ఎదుక మరుగులో నేరుగడి ఎదుక నేను జాగ్రత్త వస్తలో అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ జాగ్రత్త అవస్థలో అన్నీ తెలుస్తున్నాయి అని తెలిసేవాడను నేను తెలిసినది మరిచిపోతూ ఉంటాను జాగ్రత్త వ్యవస్థలో మరిచిపోతున్నాము అని తెలిసేవాడను కాబట్టి ఇది తెలుస్తోంది అని తెలిసేవాడు ఎవరు నేను ఇది తెలియటలేదు అని తెలిసేవాడు ఎవరు తెలుస్తోంది అని తెలుసు తెలియటలేదు అని కూడా తెలుస్తుంది చైతన్యం జీవితం చైతన్యం అనుభవం ఇదంతా అనుభవానికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్పిందంతా మెడిటేషన్ ఎంత మెడిటేషన్ లాగా లేదు చైతన్యము అంటే ఎదుక ఎదుక నువ్వు జీవితము ఇప్పుడు కూడా ఎదుక మరువులనే దిగేది ఎదుక లేను అంటే అడగలేదు లేవు మరి ఒక యరుక ఆ జాగ్రత్త అవస్థలో ఉందే తెలుసుకునేది రెండవ ఎరుక ఆ ఎరుకలు మరుపులు కూడా అతీతంగా ఉండే తెలుసుకునేది రెండు ఎరుకలు ఉన్నాయి కదా రెండు అవేర్నెస్ ఉంటాయి ఇప్పుడు చూడండి మీరు అనుభవం మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చును తెచ్చుకోవాలి దానికి ఈ పాఠాలు ఎందుకు అనుభవం కోసమేది అయితే ఇక్కడ ఏమైనా పంచదశ అంటే పళ్ళ జంపుని వచ్చారా సంబంధించిన విషయం ఇప్పుడు చూడండి ఒక శబ్దము నేను ఆ శబ్దాన్ని చేస్తున్నా ఓం అనే శబ్దం వచ్చింది కదా మైకులోకి వచ్చింది ఏమిటి వచ్చింది ఓం అనే శబ్దం వచ్చింది ఆ శబ్దం తెలిసిందా తెలిసింది తెలిసింది ఏమంట ఆ ఓం అనే శబ్దమును తెలిసే యోగుకా తెలిసింది కదా ఓకే ఓం అనే శబ్దము తెలిసింది అది కూడా మీకు తెలుస్తోందా లేదా తెలుస్తోంది అంటే ఓం అనే శబ్దము తెలుసుకునే ఎరుక అది వేస్తూ వస్తుంది స్థూలంగా ఉంటుంది ఓం అనే శబ్దము తెలిసింది అనే లోపలి ఎరుక ఒకటి అది రెండే ముఖం ఒక ఎరుక కేవలము ఆ శబ్దాది పరిమితమని ఉంటుంది ఆ లోపలి ఎరుక ఆ శబ్దం తెలిసినప్పుడు శబ్దము యొక్క ఎరుక అది తెలుసుకుంటుంది శబ్దము లేనప్పుడు శబ్దము లేని ఎరుక అది కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఓమని నేను అన్నాను తర్వాత ఏముంది నిష్కర్త శబ్దం లేదు శబ్దము తెలిసిందా లేకపోతే ఓం అనే శబ్దము లేని నిశ్శబ్దము కూడా తెలిసిందా ఎందుకు తెలిసే రెండూ తెలుసా అంటే దాని అర్థం ఏంటో తెలిసినా అండి ఓమ్మనే శబ్దమును తెలిసిన ఎరుక ఆ ఎరుక వెనుక ఒక లోతైన ఎరుక గలతో ఓం అనే శబ్దం లేకుండా నిశ్శబ్దమును తెలుసుకున్న ఎదుక అదే ఆ లోకైన ఎరుకయే ఇంకా మధ్యలో ఇంకో ఎరుక లేదు తెలిసిందండి కాబట్టి శబ్దం ఉన్న చోట శబ్దము యొక్క ఎరుక ఆ శబ్దజ్ఞానము యొక్క ఎరుక రంగుంట శబ్దం లేనప్పుడు ఆ నిశ్శబ్దము యొక్క ఎరుక అదే ఉంటాయి రూపము ఉంటే వాటిక ములో అరూపము యొక్క ఎరుక రూపము యొక్క ఎరుక ఉంటుంది అదే అరూపము అరూపము అంటే లేదు దానికి సాక్షిగా ఉంటుంది ఇది సరే అది అలా చెప్పబట్టండి అంత మటుకే తెలుసుకోండి అవేర్నెస్ ఈ awareness of sound, form, et cetera. And a deeper awareness, which is aware of the awareness of sound and all that. But the truth is because you should come to me nājīemинг law amītārvānt tśūbhāyi anywhere in that boy tothe name art everywhere Project Parham Casey Utkut awareness is of two kinds. Superficial awareness, superficial awareness integrity, Ausat segurança Marketing in the Messenger శబ్దం తెలిసింది ఇప్పుడు నిశ్శబ్దంగా ఇప్పుడు ఎందుకు శబ్దం లేదు మళ్ళీ రూపము రూపం తెలిసింది అనే ఈ విధంగా శబ్దస్పర్శ రూపం చే పరిచ్ఛన్న ఎదుకను తెలుసుకునే ఎదుకర్నెస్ మీరు ఆ శబ్దాన్ని పట్టుకున్నారనుకోండి అది సంసారం ఆ శబ్దాన్ని తెలుసుకునే ఎరుకను మీరు తట్టుకున్నారనుకోండి తెలుస్తోంది శబ్దము అంటే ది సాంగ్ అన్నీ అంటే ఈ శబ్దస్పర్శాదులను తెలుసుకునే ఏ జ్ఞానము గలదో దాని ఎడల కూడా మీరు సాక్షిగా నిలిచి ఉన్నట్లయితే ఆ సాక్షి భావమే పరమాత్మ అది ఏమవు అది మెడిటేషన్ అవుతుంది అది మెడిటేషన్ అవుతుంది ఇది చెప్పడం కష్టం అది ఇది ఏమంత తేలిక కాదు నేనేదో దాన్ని సాగ తీసి పుష్టి కొడుతున్నాను కానీ మీరు ఇప్పుడు రాత్రిపూట కుక్కలు మురుగనుకోండి ఇది తెలుస్తుందని ఆ తెలుస్తున్నది ఇవి కుక్కలు మొరుగుతాయి అని చికాక్ కూడా కలుగుతుంది పైపై ఎదుక అలా ఆ కుక్కలు మరుగయి మన్ను చికా కలిగిస్తున్నాయి అనే భావాలను అన్నింటినీ విదిలిపెట్టి కుక్కల యొక్క మొరుగుట అనే శబ్దము తెలుసుకునే తెలుస్తోంది తెలిసింది శబ్దము తెలిసింది ఇప్పుడు నిశ్శబ్దము అది కూడా తెలిసింది అని ది ది రేర్ ఆఫ్ ద సాంగ్స్ ది రేర్ ఆఫ్ ద సైలెన్స్ అలా ఉన్నారనుకోండి అది మెడిటేషన్ అని చాలా తెలుస్తుందా మీకు కాబట్టి జాగ్రత్తలోని సుశబ్దాదులను తెలుసుకునే ఎరుకను సాక్షిగా మీరు చూసినట్లయితే అది అది మెడిటేషన్ అవుతుంది అంటే దీన్ని ఇంకో భాషమై చెప్పాలి జాగ్రత్తలో మీకు శబ్దస్పర్శాదులు తెలియట మాత్రమే కాదండి శబ్దస్పర్శాదులు తెలుస్తున్నాయనే విషయం కూడా తెలుస్తూ ఆ తెలిసిందా శబ్దస్పర్శాదులు ఉన్నప్పుడు అవి తెలుస్తున్నాయని తెలుస్తుంది శబ్దస్పర్శాదులు లేనప్పుడు అది లేవని తెలుస్తుంది ఆ తెలియడం ఉన్నప్పుడు ఉన్నాయని లేనప్పుడు లేవని తెలియడం ఏదైతే గలతో అది చైతన్యం అది ఆ చైతన్యమును పట్టుకునిటయే ధ్యానం అచేతనే ఈ ధ్యానంలో కళ్ళు మూసుకున్నక్కట్లా కళ్ళు తెరిచి ధ్యానం చేయొచ్చు నేను ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నారనుకోండి మామూలుగా నడుస్తూ ఉంటారు అన్నీ నడుస్తూ ఉంటాయి నడుస్తూ ఉంటారు దాంట్లో మీకు ఆ ఉన్న చైతన్యం ఫోకస్ రాదు అలా కాకుండా వాకింగ్ మెడిటేషన్ నన్ను మీరు అభ్యాసం చేయండి కాలు నేలపై పడినప్పుడు స్పర్శ ఆ స్పర్శను మీరు ఫోకస్ చేయాలి అని మీరు గుర్తు చేసుకోవచ్చు కూడా అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని ముందు అనుకుంటారు తర్వాత శబ్దాలను జాప్ చేయొచ్చారు అది దానివల్ల ఏమవుతుందో తెలుస్తుందండి ఇతర బాహ్య విషయముల నుంచి మనస్సు వెనక్కి వచ్చేస్తుంది మనస్సు శాంతమవుతుంది స్పర్శ కూడా ఉంటుంది ఆ స్పర్శ తెలుస్తోంది అని తెలుస్తుంది అది మెడిటేషన్ ందు కూడా ఇ ఆయన ఇంకో మాట అంటారు మాతృమానమితి కాదు జాగ్రత్త వస్తున్నది దీంట్లో తెలియని వాడు నేను తెలియబడేది జగత్తు తెలియట ఒక ప్రాసెస్ నేను తిరుపతి అంట తెలియవాడు తెలియబడేది తెలుసుకుంటా అని మూడు రూపాయలు ఆ మూడు ఉన్నాయని తెలుసు మూడు ఉన్నాయని తెలుస్తుంది కదా స్వప్నంలో తెలియబడేది తెలియత అనే మూడు ఉంటాయి ఆ మూడు ఉన్నాయని తెలుస్తుంది నిద్రలు మూడు ఉన్నాయా లేవు మరి లేదని తెలిసిందా లేదా లేవని తెలిసింది కాబట్టి తెలుగు తెలియబడేది తెలివిట అనే త్రిపుటి అది నీరు కాదు ఆ త్రిపుటి యొక్క సాక్షి ఆ త్రిపుటి ఉన్నప్పుడు దాని సాక్షి అంటే జాగ్రత్త స్వప్నములు ఆ త్రిపుటి లేనప్పుడు స్వభావము యొక్క సాక్షి సుషుప్తి ఆ సాక్షి చైతన్యమే నీరు కాబట్టి నీకు సాక్షి సుషుప్తిని పట్టుకుంటే నీకు సాక్షి భావము బాగా బయటపడు నిద్రలోని మర్మము తెలిసిన నిజమైన యోగిరా విశ్వరాజిరామే అది అది వేమనబితే కాదు అలాంటిది అలాంటి ప్రజలు ఒకటి మనం రామచంద్రయ్య గారు రాయాల్సి ఉంటుంది నిద్రలోని మర్మము తెలుగు నిద్ర యొక్క మర్మము ఎదిగిన నిజమైన యోగిరా అని అది సుశ సిద్ధ దుసరా మంచి ప్రోగ్రెస్ చేశాము ఆ సాక్షి చైతన్యం ఉన్నది దాన్ని కూటస్థ చైతన్యము అంటాడు ఈ కూటస్థ అనే మాట మనకి పంచదశలో వచ్చింది ఈయన కూడా సరస్వతి గారు కూడా పెట్టే రాశారు ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థలో జ్ఞానము తెలియవాడు తెలియబడేది తెలియక దాన్ని సంస్కృతంలో ఏమంటారు జ్ఞాత జ్ఞానము ఇంకోటి కూడా అంటారు ప్రమాత ప్రమా పదాలన్నీ తెలియాలి కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో ప్రమాత ప్రమేయము ప్రమాణము ఉంటాయి అవి మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి కదండి ప్రమాట అంటే ఇప్పుడు మీకు నచ్చింది చూశారనుకోండి తెలుసుకున్నారనుకో చూడమంటే తెలియడమే నీకు నచ్చింది తెలిసిందనుకోండి నీకు సుఖం గలు నీకు నచ్చనిది తెలిస్తే దుఃఖంగా కాబట్టి ఈ తెలుగు వాడు మారిపోతూ ఉంటాడు ప్రమాత మారిపోతూ ఉంటాడు ప్రమాత బాల్యంలో ప్రమాదం ఎలా ఉంటాడు యోగనంలో ఇంకోలా ఉంటాడు వృద్ధాతంలో ఇంకోలా ఉంటాడు అని తెలు అది అది ఉందిగా అల్లునే కనక్కర్లేదు ఓ రోజు ప్రమాదం ఉంటాడు ఇంకో రోజు ప్రమాదం ఉంటాడు ఆరిపోతూ ఉంటాడు మిత్రులు శత్రువులు అయిపోతారు శత్రువులు మిత్రులు అయిపోతారు అంటే ప్రమాత మారిపోతూ ఉంటాడు ప్రమాణము మారిపోతూ ఉంటుంది తెలివిట ప్రమేయము మారిపోతూ ఉంటుంది కానీ ప్రమాత ప్రమాణ ప్రమేయములనే త్రిపుటిని సాక్షిగా దర్శించే చైతన్యము మారదు గలుక అది కోపస్థ చైతన్యము అంటే నిన్న కళ ఆ కళ మీరు కళ వచ్చి పోయింది లేదండి అది మీకు తెలుసు ఈ వేళ ఇంకో కళ వచ్చింది ఆ కళ పోయింది కొత్త కళ వచ్చింది ఇది కూడా మీకు తెలుసు ఇప్పుడు మారినది కళయా లేదయా కళ మీరు కాదు జాగ్రత్త వ్యవస్థలో యోగలంలో జాగ్రత్త వ్యవస్థ ఒకలా ఉంది మధ్య వ్యవస్థలో ఇంకోలా ఉంది సుశుద్ధిలో సారీ వృద్ధాప్యంలో ఇంకోలా ఉంది జాగ్రత్త వ్యవస్థ మారిపోతూ ఉంది కానీ అది మారిపోతుందని తెలిసే మీరు కూటస్థ చైతన్యము కాబట్టి పంచదీశంలో చెప్పి మాట ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇదే పాఠం మీరు పుస్తకం మారింది తప్ప పాఠం మారలేదు కాబట్టి నేను కూటస్థ చైతన్యము ఒకసారి హిమయానంద మహారాజుని అడిగారు ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఆయన్ని పిలిచిపో ఆయన వెళ్లారు స్వామిజీ ఈ రోజు ఉపన్యాసం దేని గురించి చెప్తారు మీరు రెడీగా ఆయన ఏదో పేరు పెట్టుకోండి ఏదో ఏదో పెట్టాలని కాదు పేరు ఉండాలి నేను అనౌన్స్ చేయాలి మీరు ఏదైనా అనౌన్స్ చేసుకోండి మీకు వచ్చింది మీరు అనౌన్స్ చేసుకోండి మీరు ఏది అనౌన్స్ చేసినా నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది రెక్క మీకు పెద్ద వేశా మళ్ళీ దశ గిరగిరే తిరిగి అక్కడికే వస్తుంది మళ్ళీ కహ స్వరూపము కోతస్థ చైతన్యము అని మధు చూద్దాం సరస్వతి అంటున్నారు దీని మీద నా దగ్గర బెల్లం కొండవారి వ్యాఖ్యానం అవుతుంది ఆయన ఏమంటాడంటే ఇప్పుడు కర్త ఉంటాడు కర్త అంటే పని చేసేవాడు ఇప్పుడు కర్మను చేసేప్పుడు అలిసిపోయి దుఃఖాన్ని పొందుతాడు అవసత దుఃఖమే కర్మాకి ఫలం రావడం ఆలస్యం అంటే అయ్యో కర్మఫలం నాకు రావట్లేదే అని తప్పించి పోతాడు తర్వాత కర్మఫలం వచ్చినప్పుడు ఆ కర్మఫలం వచ్చేసింది నేను బోడిస్తున్నాను అని భోక్త అయిపోతాడు చూడండి కర్త ఎలా మారిపోయాడో చూడండి ముందు ఖేదమును పొందుతున్నాడు కర్మ యొక్క శ్రమ కదా తర్వాత ఫలం ఆలస్యమవుతోందని పాపమును పొందుతున్నాడు ఆ తర్వాత ఫలాన్ని అనుభవించేప్పుడు చాలా బాగుంది బాగుందని భోగిస్తున్నాడు కరెక్ట్ ఎలా మారిపోయాడో తీసారా ఒకవేళ ఆ కర్మ భోగము సుఖం ఈ సుఖం పోతుందేమో భయపడుతూ భయపడుతూ దాన్ని భోగిస్తూ ఉంటాడు కదా కొనుక్కుని నడుపుతో ఈ కారు కి ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో మోటార్ సైకిల్ ఎవరి వచ్చి కొట్టేస్తాడేమో కారు కాదుకి బయట సొట్ట పడుతుంది వీడు ఇంటికి సొట్ట పడినా పర్వాలేదు కానీ కాదుకి సొత్త పడరాదు ముందు మీద గీతపడి రక్తం వచ్చినా పర్వాలేదు కానీ కాదు మీద గీతపడి పెరిగిపోరాదు మరి ఎవరుకుంటున్నారు సంసారం అంటే సంసారం అంటే ఎలాగే ఉంటారు వాడు ఇంటికి ఏడు ముఖం పెట్టుకుని వస్తారు ఎందుకలా ఉన్నావు ఈ రోజు కారు మీద గీత పడింది అందుకోసం వాళ్ళు దుఃఖంతో ఇంట్లోకి వచ్చారు అంటే వాళ్ళు భార్య అంటుంది కారు మీద గీత దాని గురించి దుఃఖం ఎందుక కారు శాశ్వతం కాదు కదా అందుదా భార్య అలా అందాల ఆవిడ ఉంటుంది కొంచెం ఒళ్ళు గుడ్లు పెట్టుకుని నడుపుకోవద్దు ఆ గీత పెట్టారు ఈ ఇంకో గీత పెట్టారు ఇలా కారు యొక్క అందం పోతుంది దాన్ని మనం మళ్లీ అమ్మడానికి ప్రయత్నించినప్పుడు మనకి ధర కూడా రాదు ఏమి కలిగజేట్లు అని ఆవిడ వెళ్ళిపోకలండి సంసారంలో ఎలా ఉంటారు కాబట్టి ఈ ఉన్న సుఖం ఊడిపోతుందేమో భయపడుతూ ఉంటాడు ఒకవేళ కర్మఫలం దుఃఖం అనుకోండి ఆ కర్మఫలమును అను అనుభవించేప్పుడు తనని తాను మాటి మాటికి చిచ్చుకుంటూ నేను ఇలాంటి పొరపాటు చేసి అని ఈ విధంగా కర్తృత్వంలో అనేక వికారాలు ఉంటాయి భోక్తృత్వంలో అనేక వికారాలు ఉంటాయి ఫలాన్ని అనుభవించేప్పుడు అనేక వికారాలు ఉంటాయి కర్త వికారి భోక్త వికారి ప్రమాత వికారి ఈ వికారములన్నీ తెలిసే చైతన్యము కూటస్థము అని వెళ్ళంకున్నవాడు వ్యాఖ్యానం చేశారు తర్వాత నేను పుట్టాను అని మీరు అన్నారు అనుకోండి ఆయన అంటూ మా అర్జుమెంట్లు చాలా భావం పది ఇందుకని అర్జుమెంట్లన్నీ సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తాయి మీరు బండ స్వధ్యాంటే తెలియదు నేను పుట్టాను అని మీరు అంటాడు స్వ ఓకే నేను పుట్టాను ఇప్పుడు నిజంగా నేను పుట్టినట్లయితే నేను పుట్టాను నాకు తెలియకూడదు పుట్టింది నేను కాదు అప్పుడు మాత్రమే పుట్టిక తెలుస్తుంది పుట్టినది దేహము తెలుసుకునే ఇది నేను అనే తేడా ఉన్నప్పుడు మాత్రమే పుట్టిక తెలుసుకుంది పుట్టినది దేహము నేను మీద దేహమే అయితే పుట్టిక తెలియనే తెలియదు కన్ను కన్ను కంటే ఇతరులను చేస్తుందే తప్ప కన్ను కన్నుని చూడలేదు కమిటీ కన్ను నీరు దేహమైతే దేహము పుట్టిన సంగతి నీకు తెలియకూడదు కానీ దేహం పుట్టిన సంగతి నీకు తెలుసుకోలేదు కనుక దేహము మీరు కాదు స్వధర్మ తెలిసిందంటే వాడు ఆ స్వాసంటే భిన్నమైన వాడు అవుతాడు తప్ప ఆ పుట్టే స్వా వీడు కాదు అని ఒక అర్థమంటూ పెట్టాడు తర్వాత లోపల ప్రమాదం ఉంటాడు ఆ ప్రమాత నీకు తెలుసుకో ఉంటాడు ఆ ప్రమాత పరిచ్ఛిన్న జీవుడు అంటే చాలా మంది ఇలా మాట్లాడతారు నేను జీవుని అల్పుడను అని అంటారు నువ్వు జీవుడవు లేక జీవుడు అల్పుడు అని తెలుసుకునే చైతన్యమాను ఆ సంగతి తెలిసిపోయి ఈ పురాణం చెప్పేవాళ్ళు ఉన్నారు వీళ్ళు సమాజంలో జనులకు రాంగ్ మెసేజ్ బాగా దట్టింగ్ చేసి పంపిస్తారు జుమ్మలో జుమ్మతో తెలిసినట్టు మంది మందు దక్కించినట్టుగా వీడి బుద్ధిలో రాంగ్ ఇన్ఫర్మేషన్ దక్కించి పంపిస్తారు వాడికి వేదాంత పాఠం చెప్పాలి ఎలాగే చెప్పడం ఈ పోరానికిలో ఏం దక్కించేదో తెలిసినా నిన్ను జీవుడవి ఔక్యుడవి అని దట్టించి పెట్టాలి వాడు వేదాంత పడడానికి వచ్చాడు నేను జీవుని అల్పుణిగా నేనే శివుడంటానేటి అన్నాడు అంటే నేనన్నాను నువ్వు జీవుడము అనుకుడవా లేక నేను జీవులను అల్పుడను అని తెలుసుకునేవాడవా అని అని అడిగాడు అయితే నువ్వు నువ్వు గురువు ఎక్కువ కాబట్టి నువ్వు జీవుడము అనుకుడము కాదు జీవులు అల్పుడు అని తెలిసినవాడని నిన్ను కాబట్టి జీవిలో అల్పుడు ఏం చేయడ తెలియవాడు అంటారు నువ్వు ఉపస్థ చైతన్యమే అని ఈ విధంగా అనేకములైన ఆర్గ్యుమెంట్స్ తోటి ఆ తత్వాన్ని అలా బోధిస్తూ ఉంటాను ఇలాగే శ్రవణం చేయాలి సత్సంగా సత్సంగాన్ని జీవుని సత్సంగం ఇలా ఏదో పుస్తకంలో చూశాను సంసారం అనే సముద్రం నుంచి బయటపడ్డానికి ప్ప మధు యొక్క ఉపాయము లేదు ఇది సత్సంగం సో తర్వాత అయితే ఈ కర్తభోక్త ఎవరంటారు నేను కాదు కర్తభోక్త ఎందుకంటే వికారములు పొందుతున్నాయి నేను తెలుగు వాడమే తెలుసుకునే చైతన్యమే తప్ప కర్తాభోక్త ప్రమాత నేను కాదు అనైతే ఎవరు అంటే అంతఃకరణమే అని చెప్తున్నారు అంతఃకరణము చేసేది అంతఃకరణము బోధించేది అంతఃకరణము అంతఃకరణము నువ్వు కాదు అంతఃకరణములో వచ్చే వికారముల వికారములంటే మార్పులు ఆ వికారములనన్నింటినీ సర్వదా తెలుసుకుంటూ ఉండే కూటస్థ నేను ఓకే సుశుక్త్యసిద్ధ ఏకహ ఇప్పుడు ఏకహ అనే మాట మీద మళ్ళీ ఆయన మధుసూధన సరస్వతి మాట్లాడుతున్నారు ఇప్పుడు కోటస్థ చైతన్యమున కోటస్థ చైతన్యమునకు ఏ గుణములు గలవు అంటే దానికి ఏ గుణములు ఉండవు గుణములన్నీ కర్త భోక్త ప్రమాత ఎందు అంతఃకరణములందే ఉంటాయి అంతఃకరణము తెలుసుకున్నప్పుడు సత్వగుణము అంటే సౌండ్ తెలిసిన అది రద్వగుణం ఏమీ తెలిసి లేదంటే తమో గుణం కర్తనేము అంటే రజోగుణం ఆ విధంగా అంతఃకరణమునందే ధర్మములు గుణములు ఉంటాయి ఆ సాక్షి ఉండదు సాక్షి చైతన్యమునందు ఏ గుణములు ఏ ధర్మములు ఉండవు ధర్మము ఆ సాక్షి చైతన్యము చేతనే ప్రకాశిస్తోంది అని తస్య భాష సర్వమిదం విభాతి అనే మంత్రాన్ని కూడా ఆయన కోర్చేస్తున్నారు మధుసూదన సరస్వతి సో ఆ సాక్షి చైతన్యమే సర్వసాక్షి సర్వమునకు సాక్షి అదియే దానికి అభిషిక్తత్వాడు అభిషేకం అంటున్నారు అభిషేకం అంటే శివహానందు కదా అది అభిషేకం కాబట్టి నువ్వు ఏదో అభిషేకం చేయడం కాదా మీ లోపల ఉండే సాక్షి చైతన్యమే శివుడు అని తెలుసుకుని ఆ సాక్షి కూటస్థ చైతన్యమే అదివే సత్యము అని దాన్ని సింహాసనం మీద అదే శివుడు దానికే నువ్వు వట్టాభిషేకం చెయ్యి అని ఆయన అయితే మరి సాక్షి చైతన్యం సత్యము అన్నప్పుడు ఈ ప్రమాత ప్రమాణము అంటే ఎగస్ ఇదంతా ఏమిటంటా ఇది అంటాను అంటే ఇదంతా ఇంద్రజాలము ఇంద్రజాలమే ఇదంతా మాయావత్ అవిద్యాలసి ఇదంతా కూడా మాయా కలవంతిది అజ్ఞానము చేత అంత గొప్పగా అది ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు ఒక ఐదు అరుగుదో కలిసి వాళ్ళలో వాళ్ళు దగ్గరడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటుంటే మహాత్ముల్ని అడిగారు ఏమిటండి కొట్లాడలేదు మీ అభిప్రాయం ఏమిటండి ఏముంటుంది మీ అభిప్రాయం అజ్ఞానం యొక్క విలాస అది కాదండి మరి ఆ కొట్లాట్లో ఉండే ఇష్యూస్ ఉన్నాయి కదా వాటి మాట ఏమిటో అవన్నీ కల్పిక వాటిల్లో సారమేం లేదు వాళ్ళు కొట్లాడుకునే దాంట్లో సారమేమీ లేదు అలా కొట్లాడుకుంటారు అంతే అంతా కల్పనే దీంట్లో సారమేం లేదు అంటే డబ్బు గురించి ఒక డబ్బు కలదు సత్యమనే వాళ్ళు చెప్పాడు ఆ డబ్బు వీళ్ళ డబ్బు వాడు పుచ్చుకున్నాడు వాళ్ళ డబ్బు ఇంకొకరు పుచ్చుకున్నాడు అని వీళ్ళు ఇలా కల్పించేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కావేశాలు పుచ్చుకుని తప్ప ఒక డబ్బు ఒకరు కాదు కొట్టుకునేది కాదు విచ్చి పెట్టేది కాదు ఇదంతా కూడా సత్యము లేదు అని మహాత్ములు చెప్తారు అయితే ఈ గోడ అంతా ఎందుకంటే జాగ్రత్త స్వప్నం సుశ్చితి ఇదంతా మా జుకు మాకు అన్నీ సుఖంగా ఉండాలి ఏ కష్టాలు కాకూడదు మా గదే కావాలి ఈ బోధంతా మాకెందుకు అంటేమో ఈ ఆత్మస్వరూపము కూటస్థ చైతన్యమని తెలుసుకుంటే మాత్రమే నీకు సకల దుఃఖములు తొలగవు అంతవరకు సకల దుఃఖములు నీకు తొలగవు తరచు శోకమాత్మవి అని అంటున్నారు ఆయన అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శోకం తొలగిపోతుంది అని చెప్పుటద్వారా ఆత్మకంటే భిన్నమైన అనాత్మ ప్రపంచమంతా నిత్యాన్ని సూచించినట్లు అయినది ఆ పాయింట్ కొంచెం ఎట్టుగా నేను జాగ్రత్తలో పట్టుకోండి తన స్వరూపము తెలుసుకుంటే శోకము తొలగిపోవును అన్నారు శోకం బయట ఉండే ఘటనలన్నీ బట్టి తన స్వరూపం తెలుసుకుంటాయే బైకుండటనలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి తప్ప వాటిల్లో మారుతూ ఉండదు ఆ శోకం అలాగే ఉంటుంది తప్ప తొలగిపోవడం ఎలా కుదురుతుంది అంటేమో తన స్వరూపం తెలుసుకుంటే శోకము తొలగిపోతుంది అంటే అర్థంతో తెలుసిన ఆ శోకము కలిపిటము అనమాట తన స్వరూపం వలన ఆ శోకము యథార్థమని అనిపించి ఎప్పుడైతే తన స్వరూపం తెలుసుకున్నాడో అప్పుడది తొలగిపోయింది అంటే దీన్ని బట్టి నీకేం తెలిసింది ఆ శోకము కల్పిత అజ్ఞానం వల్ల కలిగిన శోకమే తప్ప అది జ్ఞానం వల్ల కలిగిన శోకము కాదు సంసారం అలాంటి నేను చేస్తుస్వామి అఖండారీ మహారాజు ఒక కథం చెప్పేవాడు ఏదో ఏదో ఒక డబ్బు అది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టరు ఎక్స్రే తీస్తారు ఆ చర్చకి ఆ ఎక్స్రే వాళ్ళు మీకు తెలిసిన ఎక్స్రే మిషన్లు పూర్వం ఉండి పెద్ద పెద్ద మిషన్లు గవర్నమెంట్ దాంట్లో వాడు ఎలా పెట్టి తీసి ఎలా తీసుకుంటాడు అక్కడ కూడా ఒక మందు ఒక మూగును తీస్తూ ఉంటాడు ఎక్సరే వాడికి దాని మీద శ్రద్ద ఉండదు ఏముండదు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటది అలాగే ఉండదు వాడు ఎక్స్రేలు తీసి ఊరి తీసి దాని డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు ఆ పంపించినప్పుడు ఈ ఎక్స్రే మరొకరికి మరొకటి ఎక్సరే వీడికి పంపించాడు ఎనిమిది డబ్బు ఆ డబ్బు వచ్చిన చూశాడు ఈ డబ్బు ఎక్సరే పట్టుకెళ్ళాడు కదా ఇంకోటి ఎక్స్రే వీడికి వచ్చింది అది చూశాడు ఎప్పటి నుంచి చూస్తాం నువ్వు దగ్గర తీసాడు అంటే మూడు రోజులు చూస్తాం మీకు టీబీ ఉంది చెప్పాడు అని టీబీ మాత్రం రాసి ఇచ్చాడు ఇంటికి ఎంతకాలం ఆరు నెలలు వేసుకోండి తగ్గుతుంది టీవీ తగ్గుతుందో కదా మొత్తానికి ఈ మాత్రలు వేసుకోండి అని ఆ ఎక్స్రే ఆపడిస్టిచ్చాడు ఈయన వెళ్ళి మందులు కాపు ఆ రూపాయలు పెట్టి ఆ మందులు కొనుక్కుని ఇవన్నీ టేమల మీద పడేసి అక్కడ ఉన్న మంచం మీద పడిపోయాయి మంచం మీద అలా పడిపోయాయి అప్పుడు భార్య అండి డబ్బుతో మామూలుగా వెళ్ళిన వాడి శవంలాగా తిరిగి వచ్చావు అలా పడిపోయావు మంచం మీద అని అంటే నాకు క్షయం వ్యాధి వచ్చింది ఆవిడ పాపం కంగారు పుడిపోయింది ఆవిడ ముఖంలో నెట్టు కత్తి రేటుకు నెట్టు పక్క అయితే మరి కొడుక్కోండి అని పాపం దుప్పటిని కూడా తప్పింది తర్వాత మరి యాతి గల వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి పెరుగు మెత్తగా తీసుకెట్టడం అలా చేస్తాం ఆవిడ తమ్ముడు డాక్టరు ఢిల్లీలో ఉంటాడు వీడికి మామూలుగా మందు వేస్తూ పెళ్లి పెడుతూ ఉండి ఈయన రోజు అలాగే ఉంటుంది మందు కొడుతూనే ఉంది అలాగే నిరసించిపోయి కృషించిపోయి ఎముకల ప్రోగోలే తయారవుతున్నాడు ఆఖరిగా పది రోజులు అయ్యాక ఆవిడ దుఃఖాన్ని భరించలేక ఆ ఢిల్లీలో ఉన్న తమ్ముడుకో అన్నగారితో టెలిగ్రాఫ్ ఇచ్చింది నీ బావగారి పరిస్థితి ఏం బాగోలేదు నువ్వు అంటేనే రా అని వాడు ఆ రోజుల్లో టెలిగ్రావ్ భయం వాడు రైలు ఎక్కి ఏంటి భార్య వచ్చేట ఎముకల ప్రోగు మంచేరు ఎరుకైంది అక్క ఈ బావక ఏమైంది అని అడిగితే ఈయనికి క్షయం వ్యాధి వచ్చింది అతను డాక్టరు అతను ఆ గుండెలోండి టెస్ట్ చేసి పెట్టి చూసి నాడుగా చూపి క్షయం వ్యాధి వచ్చింది వల్ల కనపడలేదా మీరు అనుకుని ఏదో ఎక్స్రే ఎక్కడ ఉందని చూశాడు ఎక్స్రే చూశాడు ఎక్స్రే చూస్తే క్షయం వ్యాధి ఆ నెంబర్ లో చూసి డౌట్ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్లి ఆ రికార్డ్ అంతా తీస్తే ఈ ఎక్స్రే ఉంది కాదు ఇవ్వుకోలే ఈయన ఎక్స్రే మళ్ళీ ఇంకో తీసి చూస్తే క్షేయాలేదు వ్యాధి అప్పుడు ఒక బావా ఆ ఎక్స్రే లేదు కాబట్టి ఒక క్షేమీ అతను కోడు కూడాను ఈ అసలు ఎక్స్రే ఉండగా మీకు చేయాలేమో ఏమీ లేదు అని చెప్పారు చెప్పగానే అంతవరకు మంచు మీద అడ్డంగా పడున్న వాళ్ళు లేచి తీర్చింది లేచి తీర్చింది అవును నాకు తెలుస్త లేదు నేరసం తప్పు ఇదే జార్ లేదన్నా అప్పుడు భార్యతో ఏదో కాఫీ తయారు చేయనున్నాడు ఆ ఇడ్లీ ఏదో చేసింది తమ్ముడు వచ్చాయి కదా ఆ ఇడ్లీ తప్పున్నారు అవును కాఫీ తయారు చేసి నా ఈ సంసార దుఃఖము అత్యది అజ్ఞానం చేయటం యథార్థమని మీరు అనుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మీరు ఆ జ్ఞానాన్ని పోగొట్టి మీకు మీ స్వరూపంలో ఏ శోకమో లేదు అని మీరు ఎప్పుడైతే తెలిసేసుకుంటారో అప్పుడు బయట మీకు ఉండి అని బయటే ఉన్నట్లు అనిపించే అనుభవానికి వచ్చిన శోకము కల్పితము తెలుస్తుంది కాబట్ జగత్ ఇతని సూట ఏమంటాడంటే సరతు అనే శ్రుతి వాక్యము జగత్తు యొక్క విధ్యాత్వాన్ని ఇండైరెక్ట్ గా చెప్తోంది అంటున్నారు మనైతే డైరెక్ట్ గా జగత్ విఖ్యాత్వాన్ని చెప్పి మాటలున్నాయా ఉన్నాయి అవేంటి అంటే అతో ఏకమే వాద్వి ఒక్కటే ఉంది రెండవది లేదు అనే మాట జగత్తు నిత్యం చెప్తోంది అతో ఈ ఆత్మస్వరూపము కంటే ఇతరము నశించేది అని చెప్పటం ద్వారా జగత్తు డైరెక్ట్ గా చెప్తోంది నేహనానా స్థితికించనా అదేశో నేతి నేతి ఇత్యాది వచనములు జగత్తు యొక్క మిథ్యాత్మమును సాక్షాత్తుగా డైరెక్ట్ గా అవి ప్రకటిస్తూ ఉన్నాయి ఈ శ్లోకాన్ని మనం గుర్శాం ఇక్కడ బెల్లం కొండవారు శ్లోకం రాశారు ప్రియమా డబ్బు కొడుకు దేని ఒకటి పోవాలి అంటే దేన్ని పోగొట్టుకుంటారు డబ్బు పోగొట్టుకుని కొడుకు నచ్చబెట్టుకుంటారు కొడుకు ప్రియమా దేహము ప్రియమా కొడుకు పోవాలా నువ్వు పోవాలా అంటే మీరు ఏంటంటే దేహాన్ని నెట్టుకుంటారు కొడుకు పోతే అంటే చూడయా నీకు దేహాన్ని ఒక్కగొట్టుకుంటావా లేకపోతే ఇంద్రియము ఒక్కగొట్టుకుంటావా అంటే దేహాన్ని ఇంద్రియమే ప్రియము ఇంద్రియము ప్రియమా ప్రాణము ప్రియమా ప్రాణే పో ఇంద్రియము పోతే పోయింది ప్రాణ ఒక్క ప్రాణము ప్రియమా నేను ప్రియమా ప్రాణం పోయినా పర్వాలేదు నేనుంటే ఈ ప్రాణం కానీ ఇంకో ప్రాణం పిండాంద్రియేభ్య స్త్రియ ప్రాణ ప్రాణా ఆత్మా పరస్ ప్రియ అని వాత్తికామృతము అనే గ్రంథంలో ఉన్నది అని బెల్లంకుండా రామరాయకుడి గారు అయితే ఇంకెప్పుడు జీవుడు ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు ప్రసక్తి మరి జీవుడెవరు ఈశ్వరుడెవరు ఎరుకే ఉన్నది ఎరుకే సత్యము ఈ ఎరుకకి అజ్ఞానము అనే లక్షణం నువ్వు కల్పించి పెడితే అది జీవుడవుతుంది నేను ఏమీ తెలియని ఊరుకోడను అని తెలిసి ఇంకా మీరు అందుకే నేను అజ్ఞాని కాములుగా సంసారం వెళ్ళానే ఉంటాను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పాపిని అంటాను బయటకు వచ్చాను యట అయ్యా మీరు పాపం చేశారంటే నువ్వేవడవురా నాకు చెప్పడానికే దెబ్బలాడుకున్నావు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పలు కొట్టుకుని పాపోహం పాపే పాపోహం స్వామీజీ దగ్గరికి వచ్చినప్పుడు స్వామీజీ మేము ఏమీ తెలియని మూర్ఖుడనండి అంటాడు భార్య అలా అని అనుకోండి ఆవిడతో దెబ్బలాడతాడు నన్ను మూర్ఖుడు అంటావా అని అడుగుతాడు అంత మాట అంట అని అది అడతారు స్వామీజీ దగ్గరకు వచ్చేది మేము మూర్ఖులు స్వామిజీ మీరు జ్ఞానులు అంటారు నా దగ్గరకు ఒకరు ఇలాంటి అతిథి దానికి నా దగ్గర చూపించదండి సో అతి వినయం లక్షణం మనం మీరు మీరు అంత మూర్ఖులు అయితే నా దగ్గర చూసుకొని నా టైం మీరు మూర్ఖులా లేక మీరు మూర్ఖులని తెలుసుకున్నవారా తెలుసుకున్న కాబట్టి మీరు చైతన్య స్వరూపులు అవుతారు తప్ప మూర్ఖులు ఎందుకు అవుతారు కాబట్టి ఎవరైతే నేను అజ్ఞాని అల్పులను మూర్ఖుడను పాతిని రక్తను భోక్తను దేహమును కుట్టను చచ్చిపోతాను అని అనుకుంటాడు వాడు జీవితం ర్త భోక్త పాపము పుణ్యము అజ్ఞానము జ్ఞానము సుఖము దుఃఖము ఇవన్నీ కూడా ఏ ఎరుకలో తెలుస్తున్నాయో ఆ ఎరుకలో నేను అనుకున్నవాడు దేవుడు శివ కేవలో నేను అన్నవాడు జీవుడు వరు కోట పుట్టుట సాగు వల్లవి దేహానికి ఉన్నాయి నేను తెలుసుకునేవాడనే తప్ప పుట్టినవాడును గురిన వాడను కాను అన్నవాడు జ్ఞాని వాడు ఎవరికైనా తెలుసు శివలో శివుడు అంటే అవిద్య అజ్ఞాన అజ్ఞాన సంకల్ప ప్రవాహనే జీవుడు జ్ఞాన సంకల్ప ప్రవాహమే దేవుడు అంతే కదా ఎడుక ఒక్కటి అజ్ఞానమనే ఉపాధి పెడితే జీవుడవు జ్ఞానం అజ్ఞానమనే ఉపాధి ప్రోసు ఇచ్చినట్లయితే దేవుడౌ కాబట్టి అహం శివ ఆ నేనే మరి ఎక్కడో తోట ఇది ఈ శ్లోకం కమిస్ చేసే ప్రయత్నంలో ఉన్నాను నేను ఎక్కడో తోట చెప్పారు మరి జీవుడు శివుడు ఇలా చెప్పారు కదా మరి ఏదో పుస్తకంలోనో ఏదో వ్రతరత్నాగరంలోనో లేకపోతే ఎక్కడో చెప్పారు కదా ఇవి ఎన్నో పుస్తకాలు కేవీ గోపాలనుకో కోట కుమ్మం వారి ఏ రాజమంత్రి ఆరు అనే పుస్తకాలు ఉంటాయి వాటిల్లో ఎక్కడో జీవుడు పూజ చేసేలా వెళ్లేడు ఇలా కదా అంటే ఏమో ఒకటో అలాంటి పుస్తకాలు లోకంలో అందరూ గురు వేను దేవుడు లేను అనుకుంటున్నారు కాబట్టి ఆ తేడాన్ని అనువాదం చేస్తూ దాన్ని ప్రస్తావించేటువంటి పుస్తకాలు ఉంటాయి కదా అదే సత్యమని చెప్పుట ఎందు శాస్త్రములకు తాత్పర్యము లేదు భ్రమశుద్ధము అజ్ఞానము చే తెలియబడుతూ ఉంటుందో దానిని కూడా వేదము అనువదిస్తుంది అది అనువదించి ఈ జీవుడు దేవుడు ఇలాంటి తేడాలు అనుకుంటున్నారు ఇలాంటి పేదాలు లోకంలో మనకు కనపడతాయి ఇది సత్యము అని శాస్త్రం ఆ అనుమతినిచ్చిన భాగం చూసి అదే సత్యమని అనుకోరాదు నేను కోటస్థుడను నేను శుద్ధ చైతన్య స్వరూపుడను నా స్వరూపమే ఈశ్వరుడు తర్వాత అజ్ఞానము నా ఆ అజ్ఞానము నేను అజ్ఞానమే అజ్ఞానము అనే ఉపాధి ఏదైతే ఉన్నదో ఆ ఉపాధిని తీసేస్తే నా శుద్ధ చైతన్యం అదే పరమాత్మ అదే బ్రహ్మ కాబట్టి అహం బ్రహ్మాస్మి అదే కదా పరిస్థితి చెప్తా ఉంటా శిరోహం నా స్వరూపము అనుభవ చైతన్యము ఒటుకే నా చైతన్యముందే నీకు దేవుడు తెలుస్తున్నడా జీ చిన్న జీవుడు తెలుస్తున్నాడా జగత్తు తెలుస్తుందా ఆ మూడు నో ఒకటి మీరవుతారా లేదా ఆ మూడింటినీ తెలుసుకునే చైతన్యం మీరవుతారా మూడింటినీ తెలుసుకునే చైతన్యం మీరవుతారు ఆ మూడింటిలో ఒకటి గుండు నేను కాదు ఏనుక జీవ జగత్ ఈశ్వర అనేవి తెలుస్తూ ఉన్నాయో ఏకూడు వేరు వేరు అని ఆ ఎదుకయో నేనౌతాను తప్ప నేను ఆ గురులో ఒకటి నేను కాదు అవతి మేము రెండవది లేని పూర్ణ ఆత్మ చైతన్య నేను ఈ శ్లోకం మళ్లీ క్లాస్ లోనే పూర్తి చేద్దాం ఇప్పుడు అవధిది ఇంకెంతో లేదు అయినా కూడా చాలా సేపల నుంచి చెప్తున్నా కదా ఒకసారి శ్లోకం ఉందాము ఈ శ్లోకం బాగా కంటస్థం చేసి పెట్టుకోండి మీరు తో ఎన్న తేజో వాయు నేంద్రియ సమూహ నైకాషు సిద్ధ అదే ఓ వశిష్ట శివ కేవశిష్యో